నమ్మకం ఏంటంటే ప్రేంగులకి రాజా నీ పాదాలు కొందనాలు స్తోత్రస్తులు చెల్లించుకున్నా ఇది కాలానికైనా కొందనాలు మీ ప్రాసంది రాకరించిన కృపకైనా కొందనాలు నమ్మకం ఏంటంటే ప్రేంగులకి రాజా నేను కొన్ని దినాలు ద్వారా లేకపోయినప్పటికీ వివాహి రోజు మీరు అనుకరించిన కృపికైనా కొందనాలు అయ్యా నమ్మకాసందని వదిలిపెట్టి వరంగా ఉండకుండా సాయం చేయండి తండ్రి అయ్యా మిమ్మల్ని మహిమపరచడానికి మిమ్మల్ని గణపరచడానికి మా సమయం ద్వారా మా సమస్తం ద్వారా మిమ్మల్ని గణపతి ఆరాధించే విధంగా ఉండటానికి సహాయం చేయండి ప్రేంగుల గుండ్రి రాజా యొక్క సమయాన్ని మీ పాస్ అనిపేడుస్తూ మమ్మల్ని మీ యొక్క రెక్ట్ ప్రోక్షను కిందకు చూస్తూ వైపు చూస్తూ ఏసు క్రీస్తు వారి పరిశుద్ధమైన వేరుకొచ్చున్నాం తండ్రి ఎవరైనా పాట పడతారండి శ్రీమంతుడా ఆత్మక అభిషేక మనయ సంగీతమ శ్రీమంతు ఆత్మకు అభిషేక మన అభినయ సంగీతమారీ స్నాబలి పీఠమా నిరక్త పుకోట నాకు నివాసమా పిలువదారీ స్నాబలి పీఠమా నిరక్త పుకోట నాకు నివాసమా నన్ను నీవు పిలచిన పిలుపు రాశమా ఇదే నీ త్యాగ సంకేతమా నన్ను నీవు పిలచి నా పిలుపు రహమా ఇది ఏ నీ త్యాగ సంకేతమా శ్రీమంతుడా ఎత్మకు అభిషేకమా నా అభినయ సంగీతమాశ సింహాసనము పరిశుద్లకే వారసాత్వము సియోను శిఖరము సింహాసనము వరకులకే వారసాత్వము వాగ్గానములన్నీ నరవే చుచుందివా వాగ్గానములన్నీ నర వే వాగ్దాన పూర్ణుడా ఏసయ్యా శ్రీమంతుడా ఏసయ్యా ఆత్మకు అభిషేకమానా అభినయ సంగీతమా మహిమ గల పరిచరుయా పొందినందునా అదర్య పడలు కృప పొందినందునా మహిమ గల పొందినందున ఆదర్య పడను కృప పొందినందున మహిమతో నీవు దిగివచ్చు వేలా మార్పు నుండి దాని పోలికగా మహిమతో నీవు దిగివచ్చు వేలా మార్పు నొందేదాని పోలికగా శ్రీమంతుడా అభిషేక అభినయ సంగీతమా ప్రార్థన చేద్దాం పరిశుద్ధర వేవా మీకు వదనాలనైనా కృపగల తండ్రి సరోన తడులు తండ్రి మీకేస్తూ తల్లి స్తోత్రాలు వేసయ్యా ఈ దినమంతా తను మీ యొక్క స్వయం చేతి గతంలో మీరు కాచి కాపాడందుకు మీకు వదనాలు కృపల్లో మరోసారి ఆటం తీసుకున్నందుకు నూతనమైన నడిపించండి నూతనంగా అభిషేకించండి నేను మీ యొక్క వాక్యాన్ని జగా పరిశుధాత్మ నడిపి అనుగ్రహించండి వాక్యాలని సత్యాన్ని గ్రహించలాగా దాని ప్రకారంగా జీవించలాగన అనుభవపూర్వకంగా ప్రకటించే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయండి వింటనే వారి అందరినీ ఆశ్రయించి వారి జలలో అద్భుతాలు చేకూర్చమని ఏ శుక్రీస్తు ప్రార్థిస్తున్నాం తండ్రి కాలము ఎందుకో ఆది కాండము మొదటి లో ఒక వాక్యాన్ని చూస్తా ఉన్నాను మార్నింగ్ సడన్లీ ఆ వాక్యము ఆశ్చర్యంగా నాకు ఏంటంటే ఆయన సృష్టి ఆరంభంలో ఇవన్నీ ఆత్మీయంగానే చెప్పబడ్డాయి కానీ అన్ఫార్చునేట్లీ ఏంటంటే వీఆర్ ఆల్ మేడ్ ఆఫ్ ఫ్లెష్ కాబట్టి ప్రతిదీ ప్రకృతి సహజంగా లేక శారీరకంగానే చూస్తా ఉన్నాం కానీ ఆయన మొదటి నుంచి ఆత్మస్వరూపే కదా ఆది అందు ఆత్మనే ఉన్నట్టు మనం చూస్తూ ఉంటాం ఆ సృష్టికి సంబంధించిన విషయాలలో ఒక విషయాన్ని నేను పంచుకోవాలనుకుంటున్నాను ముఖ్యంగా ఏంటంటే పద ఆది కాండము మొదటి అధ్యాయము పద పద్నాలుగవ వచనంలో ఒక విషయాన్ని నేను చూస్తాను ఆదికాండము మొదటి అధ్యాయము పద్నాలుగవ వచనం దేవుడు ఈ సృష్టిని సృష్టించినప్పుడు ఆ పద్నాలుగవ వర్షంకి వచ్చినప్పుడు అక్కడ ఒక వాక్యం చెప్పబడుతుంది ఏంటంటే దేవుడు పగటిని రాత్రిని వేరుపరుచున్నట్లు అవి సెపరేషన్ గురించి మాట్లాడుతున్నాడు పగటిని రాత్రిని వేరుపరుచున్నట్లు ఆకాశ విశాల మందు జ్యోతులు కలుగునుగాక అనియు కాబట్టి వెలుగు జ్యోతులు అన్నప్పుడు వెలుగు కదా జ్యోతి జ్యోతులు వెలుగు జ్యోతులు కలుగునుగాక అనియు తర్వాత అక్కడే ఒక ఆత్మీయ రహస్యాన్ని దాచిపెట్టిండు మనం సాధారణంగా అట్లా డెప్త్ లకు పోయినా గానీ అది అలాగే వెళ్ళిపోతా ఉంటది కానీ ఒక్కసారి సడన్లీ నాకు ఎందుకో ఫ్లాష్ నిన్న కూడా ఈవినింగ్ అదొకసారి మళ్ళీ చూస్తాను ఎందుకంటే లాస్ట్ ఒక త్రీ వీక్స్ నుంచి ఈ యొక్క నక్షత్రం సంబంధించిన బోధలు మనం చూస్తా ఉన్నాము మన సాటర్డే రెవల్యూషన్ దాంట్లో కూడా ఆకాశ జ్యోతులకు సంబంధించిన బోధలు లేక ప్లానిటరీ కాన్స్టలేషన్స్ గురించి ఆ ఆ యొక్క నక్షత్రముల సమూహాల గురించి వాటి గురించి ధ్యానిస్తున్నప్పుడు ఇది యాక్చువల్గా ఇది మనం ఎప్పుడూ ధ్యానించాల్సింది పద్నాలుగుగా వచ్చిన ఎందుకంటే వాటిని ఎందుకు సృష్టించిన అనేది అక్కడ ఒక ఆత్మీయమైన సూచన మనకు దేవుడు చూడండి అక్కడ దేవుడు పగటిని రాత్రిని వేరుపరుచున్నట్లు ఆకాశ విశాల మందు కలుగును గాక అని ఎందుకు అంటే చూడండి అవి సూచనలను చాలా ఆశ్చర్యం అది చాలా మనం సూచనలు దేనికి అనేది సూచనలు అంటే సైన్స్ అంటాము ఎస్ఐజిఎన్ ఎస్ సైన్స్ అవి సూచనలను కాలంలను దిన సంవత్సరంలను సూచించుటకాయ ఉండుగా కానీ కాబట్టి అదొక రహస్యంగా ఎన్నో సంవత్సరాలు కొన్ని వేల సంవత్సరాల చెప్పబడింది ఈ యాక్చువల్ ఈ ప్లానెట్ ఇవన్నిటిని చూస్తే మోర్ దెన్ ఫిఫ్టీ బిలియన్ ఇయర్స్ అంటారు దాన్ని అవి ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నాయి అంటే ఆదికాండం మొదటి అధ్యాయంకి రెండవ మొదటి అధ్యాయము మొదటి వచ్చానికి రెండవ వచ్చానికి కొన్ని బిలియన్స్ ఆఫ్ ఇయర్స్ గ్యాప్ ఉందని ఒక థియరీ ఇది సెవెన్ డేస్ అంటారు గానీ ఫస్ట్ ఆయన దృష్టిలో సెవెన్ డేస్ అంటే ఒక దినం ఎంత మనకు తెలుసు ఒక దినం వెయ్యి సంవత్సరాలతో కూడా పోల్చబడుతుంది ఆయన దృష్టిలో సెవెన్ ఒక డే ఒక డే అంటే సెవెన్ థౌసండ్ దృష్టిలో ఒక డే అంటే ఒక డై కావచ్చు మన దృష్టిలో ఒక డే థౌజండ్ డేస్ కూడా కావచ్చు థౌసండ్ డేస్ ఒక కూడా కావచ్చు ఎందుకంటే ప్రభు దృష్టిలో టైం ముందుకు వెనకలి వెళ్తూ ఉంటది ఆయన క్షణాలలో చేయగలడు సంవత్సరాలు చేయగలడు కాబట్టి ఇక్కడ ఈ లాంగ్ గ్యాప్ అంటే ఎన్నో మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ క్రితమే దేవుని దృష్టిలో ఇవి సూచనల కొరకు అనుగ్రహించిండ ఆకాశ నక్షత్రం లని ఆకాశ జ్యోతులని జ్యోతులు అంటే మనకు తెలుసు సన్ మూన్ స్టార్స్ కదా ఇవన్నీ ప్లానెట్స్ ఇక చెప్పాలంటే అన్ని స్టార్స్ యాక్చువల్ గా ప్రతి దాన్ని స్టారే కానీ వాటి వాటి పరిణామాన్ని బట్టి భూమికి ఎంత దగ్గరలో ఉన్నాయో వాటిని బట్టి వాటి పేర్లు మార్చినట్టు మనం చూస్తూ ఉంటాం ఒకటికి సూర్యుడని రాత్రి చంద్రుడని ఆ చంద్రునితో పాటు నక్షత్రం అని యాక్చువల్గా అయితే డే టైమ్ లో కూడా ఉంటాయి కానీ మనం కనిపించేవంతే ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ నక్షత్రాలు ఉంటాయి నక్షత్రం ఏంటంటే అవి చాలా దూరంలో ఉంటాయి కాబట్టి చిన్నగా కనిపిస్తాయి అంతే తేడా కానీ చాలా పెద్దవి అవి ఒక్కొక్క నక్షత్రము కొన్ని కిలోమీటర్ల లాంగ్ డిస్టెన్స్ లో ఉంటాయి అంత పెద్దగా ఒక్క నక్షత్రం భూమి ముక్కలైతుంది కాబట్టి అవి పడవ ఇవన్నీ ఆత్మీయమైన చిహ్నాలు నక్షత్రాలు రాళ్ళునంటే అవన్నీ ఆత్మకు సంబంధించినవి నక్షత్రాలు మనుషులకు సాదృశ్యం సూర్యుడు చంద్రుడు మనుషులకు సాదృశ్యం అని మనం ఆల్మోస్ట్ వన్ మంత్ నుంచి ధ్యానిస్తాను మోర్ దాన్ వన్ మంత్ నుంచి కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే ఈ జ్యోతులు సూచనలను చూపిస్తుంది అంట సూచనలు అంటే సైన్స్ ఎటువంటి సైన్స్ అనేది అంటే ఎండ్ టైంస్ లో సైన్ అన్నప్పుడు భవిష్యత్తులో ఏం జరగబోయేది సైన్స్ అంటాం మనం ఇది ఏమర్థం దీని అర్థం ఏంటి అంటే అది భవిష్యత్తుని చూపిస్తున్నాయి అన్న విషయాన్ని అర్థం చేస్తుంది అదే రీతిగా కాలంలో కూడా సూచిస్తుంది సీజన్స్ అంటాం సీజన్స్ అంటే ప్రకృతి సాధ్యమైన సీజన్స్ ఉంటాయి ఆజ్ఞేయముల సీజన్స్ ఉంటాయి ఆత్మీయంగా సీజన్స్ అంటే నీ యొక్క ఆత్మీయ జీవితంలో ఎదిగే దానికి సాదృశ్యంగా ఒక కాలం అంటే ఇంకొక కాలం దాని ఎల్గలు కూడా ఇస్తాం కాలంలు అర్ధ కాలం ఒక కాలము కాలము అర్ధకాలం సో ఒక సీజన్ అంటే ఒక సమ్మర్ కూడా అంటారు చాలా మంది సీజన్స్ అంటే సమ్మర్ సీజన్ రెయి సీజన్ వింటర్ సీజన్ ఇట్లాంటివి అంటాం కానీ ఇది ఆత్మీయమైన సీజన్ యాక్చువల్ గా నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ఎదిగి ఒక్కొక్క దశకి ఎదుగుతుంటే అవి నేను నీ నీ యొక్క ఏమంటామంటే నీ కాలంలో అన్నట్టు అవి దాని తర్వాత దినంలో కూడా చూచిస్తుంది ఎందుకంటే ట్వంటీ ఫోర్ అవర్స్ సైకిల్ అన్నట్టు అర్త్ తిరిగిందంటే ట్వంటీ ఫోర్ అవర్స్ ఒక సైకిల్ తిరిగితే వన్ డే అన్నట్టు ట్వంటీ ఫోర్ అవర్స్ తిరుగుతుంది అర్త్ నాన్ స్టాప్ తిరుగుతా ఉంటది అన్నట్టు డేస్ సైకిల్స్ తిరిగితే అర్త్ ఒక సంవత్సరం అన్నట్టు ఇవన్నీ ఫిజికల్ సూచనలు కానీ వీటి వెనకాల ఆత్మీయ సూచనలు ఉన్నాయి కూడా మన పూపించడానికి అబ్రామ్ తో మాట్లాడినప్పుడు మీ సంతానాన్ని ఆకాశ నక్షత్రం వల్లే చేస్తా అయితే నేను లాస్ట్ వీక్ కూడా ఈ విషయం రేజ్ చేశాను ఇస్రాయల్ ప్రజలు ఆకాశ నక్షత్రం వల్లే కావాలి యాక్చువల్గా అయితే దేవుని దృష్టిలో అబ్రామ్ సంతానం ఆకాశ నక్షత్రం వల్లే ఆశ్రదింపజేస్తా విస్తరింపజేస్తా ఇసుక రేణువుల వల్ల కూడా అన్నాడు కానీ ఈ రోజు చూస్తే కూడా వాళ్ళది పాపులేషన్ చాలా తక్కువ ప్రపంచంలో షర్వీకంగా ఉన్న ఇసల పాపులేషన్ చాలా తక్కువ సిక్స్ లాక్స్ పాపులేషన్ ఏమంటారు దాని యాక్టివ్గా అయితే కానీ మన అబ్రాహ్మణం చేసిన వాగ్దానం ఎక్కడ నెరవేరింది నెరవేరింది ఖచ్చితంగా మనం అనుమానించము కానీ ఏ నెరవేరింది అంటే అది ప్రకృతి సహజంగా కాదు ఆత్మీయంగా నెరవేరింది ఆత్మీయంగా ఎట్లా నెరవేరిందంటే విశ్వాసం వలన మనం అబ్రాహ్మణ సతనమైన అబ్రాహ్మణకి తండ్రి అయింది విశ్వాసం వలన కాబట్టి మనమంతా అబ్రాం సంతానం కాబట్టి పెద్ద తెల్లి రాష్ట్రపత్రిక మూడెల చూస్తూ ఉంటుంది ఎన్నిసార్లు మనమంతా ప్రపంచం అంతా విస్తరించిన వాళ్ళం మీకు ప్రపంచంలో లార్జ్ పాపులేషన్ దేవుని బిడ్డలే కదా వేసులో నమ్ముకున్న వారి డినామినేషన్స్ ఉంటాయి డాక్టర్నియల్ డిఫరెన్సెస్ ఉంటాయి కేథలిక్స్ అని ప్రొటెస్టెంట్స్ అని కేథలిక్స్ లో కొన్ని సెవెరల్ గ్రూప్స్ డివిజన్స్ ఉన్నాయి ప్రొటెస్టెంట్ లెక్క కొన్ని థౌజండ్స్ ఆఫ్ డివిజన్స్ ఉన్నాయి కానీ అందరూ ప్రభునే సాధారణంగా మెయిన్ అట్రాక్షన్ ప్రభునే దాని తర్వాత సెయింట్స్ ని వాళ్ళు క్యాథలిక్ సెయింట్స్ ని కూడా పూజిస్తారు ప్రార్థన చేస్తారు భక్తులని ప్రార్థన చేస్తారు ప్రొటెస్టెంటిజంకి వస్తే వాళ్ళు డాక్టరీన్స్ కి ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు బిల్డింగ్స్ కి ప్రాధాన్యత ఇస్తారు పాస్తాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు సో డిఫరెన్సెస్ ఉంటాయి డాక్టర్ డిఫరెన్సెస్ ఉన్నాయి కానీ ఫోకస్ అంతా ప్రభునే కాబట్టి ప్రపంచమంతటా ఆకాశ నక్షత్రం వాళ్ళే ఈశ్వర వాళ్ళే విస్తరింపజేయబడ్డ వాళ్ళు ఎవరంటే అంతరంగ ముందు విశాలుగా మార్చబడ్డ కరిస్తలే కాబట్టి ఇవన్నీ స్టార్స్ స్టార్ అన్నప్పుడంతా దేవుని బిళ్ళకే సాదృష్టం సన్న కూడా దేవుని బిళ్ళకే సాదోషం మూడు దేవుని బిళ్ళకే సాదృష్టం కానీ వాటి క్రమాలు తప్పిన మనం ఎనిసలో చూస్తూ వాక్యం వాటి క్రమాలు లేక వాటి గుణగణాలు లేక వాటి పనులు మెయిన్ గా సన్న అన్నప్పుడు బేతంలో వెలిగి ఇవ్వడానికి మూడు సాయంత్రం వెలిగి కానీ ఇవి వెలుగు ఏ రీతికి ఇస్తున్నాయి ఆత్మీయ స్థితిలో అర్థం చేసుకున్నప్పుడు ఇవి వెలుగుని ఇస్తలేవు ఇవి ఎక్కడి నుంచి తీసుకోవాలి సన్ను ప్రభు వెలుగునుకోలేదు ఎందుకంటే ఆయన సృష్టించిన ఆయన ద్వారా బయటకు వచ్చింది వెలుగు ఆయన నోటి మాట దార వచ్చిన వెలుగు వలన ఇవి వెలిగింపబడుతున్నాయి లేదంటే సూర్యుడు వెలిగింపబడిపోయేవాడు చంద్రుడు వెలిగింపబడతా నక్షత్రాలు కూడా ఇవన్నీ ఆయన వెలుగుని ధరించుకున్నాయి కాబట్టి ఈ లోకంలో వెలుగుతున్నాయి వాటంతట వాటికి వెలుగు లేదు కానీ ఎప్పుడైతే ఆయన వెలుగుని నుంచి బయటికి వస్తాయో వాటి క్రమాలు తప్పినట్లు వాటి కాలాలు తప్పినట్టు ధాన్యాలు తోస్తాం ఇవన్నీ తారుమారైపోయినాయి కాలాలు అందుకే ఈ క్యాలెండర్స్ తారుమారైపోయినాయి ప్రతిదీ టైం టేబుల్స్ ఏ తారుమారైపోయినాయి యాక్చువల్గా అయితే డేస్ రఫ్లీ టెన్ అండ్ హాఫ్ డేస్ డిఫరెన్స్ వస్తూ ఉంటాయి జూలియన్ క్యాలెండర్ గ్రిగోరియన్ క్యాలెండర్ కి డేస్ డిఫరెన్స్ ఇవన్నీ నక్షత్రాల కలయికి అని బట్టి క్యాలిక్యులేట్ చేశారు కదా క్యాలెండర్ తయారు చేసారు అంటేనే ప్లానెటరీ మూవ్మెంట్స్ బట్టి నక్షత్రాలు ఏ రీతిగా అయితే ఈ అర్త్ మూన్ స్టార్స్ ఈ సన్ ఈ ప్లానెట్స్ అన్ని కదలికను బట్టే ఈ క్యాలెండర్ తయారైనాయి యాక్చువల్ అయితే కానీ వాటి క్రమాలు తప్పినప్పుడు మీ క్యాలెండర్స్ కూడా తప్పినట్టే నీ డేట్స్ కూడా తప్పినట్లే జూలియన్ క్యాలెండర్ కి గురిగోరేన్ క్యాలెండర్ కి మనం పాటిస్తున్నది గురిగోరేన్ క్యాలెండర్ ఈ రెండు క్యాలెండర్స్ కి డిఫరెన్స్ టెన్ డేస్ టెన్ అండ్ హాఫ్ డేస్ డిఫరెన్స్ సో జూలియన్ క్యాలెండర్ ప్రకారంగా నీ బర్త్డే టెన్ డేస్ బ్యాక్ ఉంటే గురుగౌన్ క్యాలెండర్ ప్రకారంగా నీ బర్త్డే టెన్ డేస్ ముందు ఉంటుంది కాబట్టి నీ పుట్టుక తేదీ కూడా రాంగే మొత్తం కాలంలో సమయంలో దేవుడు తన ఆధీనంలో పెట్టుకున్నాడు ఈ మటుకు తానుమారి అయిపోయినాడు రీతిగా ఇంకో రీతిగా చూస్తే ఈ యుద్ధం చేస్తున్నప్పుడు ఆ రోజు మనం చూస్తాం కదా అమాలేకులతో యుద్ధం చేస్తున్నప్పుడు దాన్ని ప్రార్థన చేసినప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ ఆగిపోయింది సన్నే మూన్ ఎంతమంది తెలుస్తుంది ఫిజిక్స్ ఆస్ట్రానర్ నిజంగా ఆగిపోయింది అది ఆ క్యాలిక్యులేషన్స్ లో వాళ్ళు గుర్తించారు ట్వంటీ అవర్స్ తేడా వస్తుందని కొన్ని వేల సంవత్సర జరిగింది అది నిజంగా ఆగిపోయింది సైకిల్ టైం ఆగిపోయింది రోజు ట్వంటీ అవర్స్ ఆగిపోయింది యహోషో ప్రార్థన వలన అంటే ఇవన్నీ కాలాల్ని తారుమారు చేసేసి ఆ ట్వంటీ ఫోర్ అవర్స్ అకౌంట్ ఎక్కడ చూపిస్తాం మనం ఈరోజు టైం లో బైబలోనియన్స్ వాళ్ళు తారుమారు చేసారు క్యాలెండర్స్ టైమ్ వాళ్ళ వాళ్ళ టైం మార్చారు హిట్లర్ వరల్డ్ వార్ టైంలో వాడు ఏం చేసిండు ప్రపంచం మన అంతా జర్మన్ టైం వాళ్ళనేసి వాడు ప్రతి దేశంలో క్లాక్స్ మార్చిచ్చిండు క్లాక్ టవర్స్ ఉంటాయి కదా ఆ టవర్స్ మీద పెద్ద క్లాక్స్ అంటే దేశంలో ప్రతి ఇంట్లో క్లాక్ టైం మార్చిపెట్టేసింది హిట్లర్ ఇది మన కాలంలో జరిగింది చాలా ఆశ్చర్యంగా ఇవన్నీ అంటే అందరూ జర్మన్ టైమే పాటించాల యూరోప్ లాని జర్మనీ ప్రపంచాన్ని పరిపాలించింది అది అట్లా ఎవరి ఎవరి పరిపాలనా కాలంలో వారి నియమాలు క్రమాలు రుద్ది ప్రపంచాన్ని ఉదాహరణకి పర్షియా దేశస్తులు మన పార్శిక రాజు మన దేశాన్ని కూడా పరిపాలించినట్టు మనం చూస్తాం ఎస్టీఆర్ గ్రంథంలో ఐశ్వర్షు రాజు మన దేశానికి కూడా చరిత్రలో అక్కడ నుంచి ఇక్కడ వరకు శాసనాలు వచ్చాయి అంటే ఇక్కడ కూడా యూదులు ఉండేవి కాబట్టి ప్రపంచం అంతా యూదులు సంహరించబల మీరు నుంచి శాస్త్రాలు బయలుదేరినాయి హండ్రెండ్ ట్వంటీ కంట్రీస్ కి ఆ రోజులలో ఎస్టిఆర్ అంటేనే స్టార్ కదా ఈస్ట్ స్టార్ అంటారు యాక్చువల్గా అయితే అవన్నీ పర్షియా దేశం నుంచి పర్షియా దేశం మన దేశానికి రుద్దిండ్రు వాళ్ళ కల్చర్ హైదరాబాద్ అఫీషియల్ లాంగ్వేజ్ ఉండే నైన్టీన్ వరకు పర్షియా ఎంతమంది తెలిసేది హైదరాబాద్ అఫీషియల్ లాంగ్వేజ్ పర్షియన్ లాంగ్వేజ్ ఉండే హిస్టరీ రాణి ఈ దేశానికి రాణి ఇవి హిస్టరీలో మన ఇండియన్ హిస్టరీలో కనిపించే కానీ బైబుల్ హిస్టరీలో ఉన్నాయి కదా అబద్ధం కాకపోదు కదా అది ఎప్పటికీ మన మనం ఇవన్నీ గ్రహించినాం సూచనలని కాలాలని మనం గ్రహించాల ఎందుకు ఇవి ఈ నక్షత్రంలో సూర్యుడు చంద్రుడిని సూచనలాగా ఎందుకు పెట్టిండంటే ఇప్పుడు మనం దీన్ని అర్థం చేసుకున్నప్పుడు ఆది ఒక వాక్యాన్ని నేను చూపిస్తే మీకు ఆ విషయం చాలా అర్థమవుతుంది ఇప్పుడు చూడండి ఆదికాండము ముప్పై ఏడవ ఇక్కడ ఆదికాండము ముప్పై ఏడవ అధ్యాయంలో ఎవరికి మన కుమార్లలో పదకొండవ వాడైన ఆ యొక్క యోసేపుకి కల వస్తుంది తొమ్మిదవ వర్షంలో చూస్తాం మనం అది ముప్పై అధ్యాయంలో తొమ్మిది ఏదో తొమ్మిదిలో ఆ తొమ్మిదిలో ఏమంటాడంటే అతను ఇంకొక తన సహోదరులకు తెలియజేసి ఇదిగో నేను మరి కల కంటేని అందులో సూర్య చంద్రులను పదకొండు నక్షత్రములను నాకు సహస్రంగా పడనే చెప్పాను అయితే అన్నదముల తమ అనలకే అర్థం కాలే అది ఆ అంటే ఆశ్చర్యం ఏంటంటే కళల భావము ఎవరు అర్థం చేసుకోగలరంటే దేవుని బిడలకి ఆ యోగ్యత ఇచ్చాడు దేవుడు కానీ ఈ కూడా కళల భావం అర్థం చేసుకోలేని స్థితిలో మనం ఉన్నాం యువసేపుకి కళొచ్చింది కానీ ఆయనకు అర్థం కావట్లేదు అంటే ఆయన ఇంకా ఆత్మీయంగా ఎదగలేదు కానీ తన తండ్రి కూడా కళలు కదా యాకోబు యాకోబు కూడా కానీ ఆ కళల భావం అనేది తెలుసు కానీ సంపూర్ణంగా ఆయనకు కూడా ఆ యొక్క కళల అర్థం చేసుకుంటే ఆ గిఫ్ట్ రాలేదు అతనికి యువసేపు పెద్దవాడైనా కానీ ఆ యొక్క అర్థం చేసుకొని వాటిని విశేషీకరించి చెప్పినప్పుడు మనం చూస్తాం ఫారోతో ఆ యొక్క ఐగుప్త దేశాల్లో అయితే ఇక్కడ కొంచెం సేపటి తర్వాత తండ్రి తండ్రి చెప్తుంది నాయన నాకు ఇట్లా కళ వచ్చిందని వచనంలో తన తండ్రితోనూ తన సహోదరులతోనూ అది తెలియజెప్పినప్పుడు అతని తండ్రి అతనితో నీవు కలిగిన ఈ కళ ఏమిటి ఎందుకు ఇట్లాంటి కళగా అంటే ఆయనకు అర్థమైపోయింది యాకూబ్ కేసు ఎందుకంటే ఆయనకి భావం తెలుసు ఆయన ఎవరిన దశలో ఉన్నప్పుడు కూడా బాగా కలలుగనవాడు యాకోబు నిత్యన ఇవన్నీ మనకు తెలుసు కలాలి దాని తర్వాత నేను మీ తల్లి నీ సహోదరు నిశ్చంగా వచ్చి నీకు సాష్టంగా నమస్కారం చేసేదమ్మా అని యాకోబు కానీ నేను మీ నెరద్యంగా కూడా అర్థం చేసుకున్నాను ఈ వాక్యం అసలు మన ఇద్దరు బార్యలు లేయా మరియు రాహెల్ కదా రాహేల్ కుమారుడు యోసేపు కానీ యోసేపు తర్వాత లాస్ట్ వాడు బెనియామిన్ అయితే బెనియామిన్ పుడతప్పుడే చనిపోతుంది తల్లి ప్రసవించినాకనే చనిపోతుంది ఆయన రాహెల్ చనిపోయినాక యోసేప్ తల్లి లేదు అక్కడ అప్పుడు మరి నేను నీ తల్లియు నీ సహోదరు నిత్యంగా వచ్చి నీకు శాస్త్రంగా నమస్కారం చేసేదమ్మా ఆ కళాభావం యాకోబు అట్లా అర్థం చేసుకున్నాడు కానీ యాకోబు భార్య లేదు అక్కడ చనిపోయింది ఆయన రాహెల్ కాబట్టి అక్కడ ఇన్కంప్లీట్ యాక్చువల్గా దర్శనం అది ఇన్కంప్లీట్ అనేది నేను అర్థం చేసుకుంటున్నాను కాని ఎప్పుడైతే యువసేపు పేదవాడై అయితే ఐ గుప్తికి బానిసలాగా వెళ్ళినాక అక్కడ ఉన్నత సిద్ధికి ఎదిగినాక ఈ కళ నెరవేరడం మనం చూస్తూ ఉంటాం ఆ కళలో కూడా మనం ఏం చేస్తామంటే చివరిగా యాకోవు మరియు తన సహోదరులు తన కుమారులు అందరు ఇతని ఎదుట సహసాంగ పడడం మనం చూస్తాం ఆ కళ నెరవేరినట్లు అయితే ఒక ఆశ్చర్యం ఏంటంటే సూర్యుడు చంద్రుడు నక్షత్రంలో యువసేపు ఎదుట సహస్రాంగ ప్రణమైతే యువసేపు ఎవరిక్కడ మొదయితే ఈ మూడు గుంపులు ఇవి మళ్ళీ ఈయన ఎవరు నాలుగో వారు ఈయన సెపరేటెడ్ కదా ఆయన మూడు గుంపులలో లేడు అన్నట్టు చూపిస్తుంది ఈ యొక్క దర్శనం నాకు ఎందుకంటే ఇది నన్ను టూ థౌజండ్ ఈ యొక్క ఆత్మీయ విధానం ఏ వాక్యాన్ని చూసినా ఏ దర్శనాలు చూసినా ఏ ప్రవచనాలు చూసినా నాకు ఇవి మూడు కనిపిస్తే ఉంటాయి ఎందుకంటే ఇదేదో చాలా పవర్ఫుల్ ఫోర్స్ అన్నట్టు దేవుని ఫోర్స్ తర్వాత ఆయన ఏం చూపిస్తుంది అంటే యువసేపు ని సూచిస్తున్నది నీ జీవిత విధానం నువ్వు మొదటి మూడు గుంపులలో లేకపోతే నువ్వు యోసేపు లాగుండాలా అవి నీ కాళ్ళ దగ్గరనే ఉంటాయి ఎందుకంటే సర్పెలా కూడా నీకు అధికారం తర్వాత నక్షత్రాల నీ దగ్గరికి రావాల్సిందే నీ దగ్గరకు వచ్చి నువ్వు పోతున్నావా నువ్వు పోయి ఇవన్నీ కాలాలని సమయాలను సూచిస్తుంది అందుకే ఈ యువసేపు కలిగిన కళ దీని భావం ఎప్పుడు నెరవేరుతుంది మనం ప్రధానంగా పరణార్ధ్యానికి వస్తే నెరవేరుతుంది ప్రపంచమంతట నీ జీవితం యువసేపు జీవితానికి సాదృష్టంగా ఉంది మన ప్రభుకు సాదృష్టం యువసేపు యువసేపు నీడ అని ఇదే స్వరూపం మన ప్రభు ఇప్పుడు మనం మన ప్రభుని వెంబలిస్తున్న వాళ్ళం కాబట్టి యువసేపు జీవన విధానం ఏ రీతిగా మన జీవన విధానం కూడా అదే రీతిగా మీరు ఒక్కసారి ఒక్కసారి మీ చరిత్ర మీ యొక్క గతాన్ని జ్ఞాపకం చేసుకోండి యువసేపు ఎటువంటి సమస్యలు వచ్చినాయో మీ కూడా అటువంటి సమస్యలు వచ్చింటాయి నాకు వచ్చినాయి పర్ఫెక్ట్ గా ప్రతిది యోగసేపు సమస్యలు ఎట్లా ఉన్నాయో ప్రతి సమస్య నాకు అది విధానం అన్నట్టు ఆత్మీయ విధానం లేకపోతే నీకు నీకు సమస్యలు రాకపోతే నువ్వు యూసేపులాగా లేవన్నట్టు నువ్వు మొదటి మూడు గుంపులలోనే ఉన్నట్టు నువ్వు సూర్యుని లాగానే ఉండాలా చంద్రుని లాగానే ఉండాలా లేక నక్షత్రం లాగానే ఉండాలి కానీ దేవసేపు లాగా లేవన్నట్టు ఆ ప్రకటన గ్రంథం పన్నెండు మనం చూస్తాము సూర్యుని ధరించుకున్న స్త్రీ ఆమె కాళ్ళ చంద్రుడు తర్వాత ఆమె శిరసునకు కిరీటం లాగా నక్షత్రం ఇవన్నీ పన్నెండు ఉన్నాయి అక్కడ పదకొండు కాదు పన్నెండు నక్షత్రాలు ఉన్నాయి కేథలిక్ మతస్థులు ఈ స్త్రీ ఆ మరి అమ్మకి సాదృశ్యం అని చెప్తారు కానీ మరి జీవితంలో అవి ఏవి కనిపించలే మనకి కాబట్టి వాళ్ళ బోధ అబద్ధ బోధ రకరకాల మతస్థులు రకరకాలుగా ప్రకటిస్తూంటారు స్త్రీ గురించి కానీ క్రిస్టియన్సే యోగం గురించి ఎందుకంటే వాళ్ళకి తెలియదు తెలుసుకోరు కూడా మన బాధ్యత వాళ్ళకి తెలి వాళ్ళకి తెలియకుండా తెలుసుకోకపోయినా ఆసక్తి పుట్టించాల నీ నీ నీ వాక్య పరిచర్యలో మనుషులకి ఆసక్తి పుట్టించాలి నేర్చుకోవాలి ఇది ఏదో ఉంది ఇది ఇది తెలుసుకోకపోతే నా జీవితాన్ని నేనేదో పోగొట్టుకున్న వాడిని అన్న ఆసక్తిని మనం పుట్టించాల ఆ మోటివేషన్ ని మనం పుట్టించాల మనుషులలో కాబట్టి ఈ ఈ స్త్రీ నీ జీవితానికి సదృశ్యం ఆమె సూర్యుడిని ధరించుకుంది అంటే నిజమైన సూర్యుడు కాదు ఆమె కాళ్ళ దగ్గర ఉన్నది నిజమైన చంద్రుడు అతలే కాదు ఆమె శిరసనకున్న కిరీటంలో నిజమైన నక్షత్రాలే కావాలి ఇవన్నీ ఆత్మీయ చిహ్నాలు ఇవి సూచనలను చూపిస్తుందని ఇందాక చూసినాం మొదటి లో ఏం సూచిస్తుంది సూర్యుని ధరించుకున్న నువ్వు అంటే ఏసు నీతి సూర్యుడు కాబట్టి ఏసుప్రభుని ధరించుకున్న మెట్టుకు క్రిసిని ధరించుకున్న పౌలు ఏదైతే చెప్పిందో ఏసు ప్రభుని మనము కాలంలను గ్రహించగలము చంద్రుడు నీ కాళ్ల కింద ఉన్నాడంటే నీకు తెలిసన్నట్టు నువ్వు ఏ కాలంలో ఉన్నావు ఏ టైంలో ఉన్నావు బైబుల్లో నెరవేర్తున్న ప్రవశనల్ని నువ్వు గ్రహించగలవు నక్షత్రంలో కలరి కదలిక తలకి సుట్టుకుంది అంటే కిరటంలాగా ఉందంటే నువ్వు చూడగలవు భవిష్యత్తుని ఏం జరగబోతుందో నీకు చూపిస్తాడు మనకి ఎన్నో చూపించండి ఒకటి కాదు రెండు కాదు టూ టైమ్స్ చూసినా మనం చరిత్రలో ఎకనామిక్ కొల టూ లా చెప్పిన దాని తర్వాత ఈ సంవత్సరంలో జరిగే ఎకనామిక్ ల్యాక్స్ లో మనకు చూపించండి ఫైవ్ ఇయర్స్ క్రితమే చూపించండి టూ థౌజండ్ ఎయిట్ మేజర్ క్రైసిస్ అది ప్రపంచంలో జరిగింది ఒక టూ నుంచి చూపించండి మనకు మేజర్ క్రైసిస్ సో టూ టైమ్స్ మనం చూడగలిగినాం దాని మనుషులు కుప్పలు కుప్పలుగా చనిపోవడం మనం చూసినాం ఫోర్ ఫోర్ ఇయర్స్ క్రితమే మన ఆత్మలో మనకు చూపించండి దేవుడు ఏమేమి జరగబోతున్నాయి మనముంటుంది బహుభయంకరమైన ఈ దుర్దినంలో ఇది ఆపత్కాలంలో యాక్చువల్ మనం ఉంటుంది దుర్దినం లేదు భయంకరమైన ఆపద కానీ తో మనం చూపించింది ఈ వైరస్ మన మిమ్మల్ని ముట్టదు ఎందుకంటే మీరు అనాయించడు మీరు అభిషేకం చెందిన వారు మీరు కాలంలోనూ సమయంలో గ్రహించగలరు అది మీకు అనుగ్రహించబడింది అన్నాడు ఎందుకంటే ఈ సూర్య చంద్ర నక్షత్రంలో కాలాలని సూచిస్తుంది ఇది సూచన సూచిస్తుంది రాబో వాటి సూచిస్తుంది కాబట్టి ఏం జరగబోతుందో గ్రహించేది గుణగణం మీది కానీ దురదృష్టం ఏంటంటే కాళాలను సూచించే సూర్య కింద నక్షత్రం వాటి గుణగణాలు పోగొట్టుకునే అందుకే పైనుంచి పడిపోతాయని ప్రభు మత్వైసు వార్త ఇరవై నెలలు చెప్పింది అదే నన్ను చీకటి సూర్యుని కమ్మను చంద్రుడు కాంతినిగుడు నక్షత్రం రాళ్ళును ఎందుకు కాంతిని సూర్యుడు అదొక కైస గుంపు అది జీవితం అపవితంగా జీవించే వాళ్ళు కాంతిని పోగొట్టుకుంటారు ఈ లోకంలో దోచుకునే వాళ్ళు అన్నట్టు లేక అన్యాయం చేసేవాళ్ళు అన్నట్టు ఈ గుంపులకి అన్యాయం చేసేవాళ్ళు అపవితంగా చేసేవాళ్ళు సూర్యచంద్రులు బయటికి నీతి మంతులు అనేవి అనిపిస్తారు గానీ వాళ్ళే ఆ యొక్క గుంపు నక్షత్రాలు అన్ని కొన్నిసార్లు నక్షత్రాలు కూడా సర్పాల సాదృశ్యం నక్షత్రాలు రావడం అనేది సర్పాలకు సాదృశ్యం ఆ వాక్యాన్ని బట్టి మనం అర్థం చేసుకుంటాం ఇది సర్పమ్మా లేక గొప్ప జనమా చంద్రుడు చంద్రుడు గొప్ప జనానికి సాదృశ్యం చూస్తే మరి మరో రీతిలో చూస్తే సర్పానికి సాదృశ్యం ఉంటది ఆ వాక్యంలో చదువు తప్పుడే నీకు అర్థం అవుతుంది ఇది ఇది దేన్ని సూచిస్తుంది అనేది కానీ మూడు కాలాలను సూచిస్తున్నాయి యుగ సమాప్తిలో ఈ మూడు గుంపులు ఎట్లా ఉండబోతున్నాయి అనేది దేవుడు మనకు మొదటి నుంచి చూపిస్తుండేది కాబట్టి మనము ఆ ప్రభుని ధరించుకొని ఈ కాలాన్ని గ్రహి గ్రహించాల అందుకే మీకు ఆ వరం అనుగ్రహించబడి ప్రభు వాటిని గ్రహించి అనేకలను హెచ్చరించే వరం మీకు అనుగ్రహించబడింది ఏ వైరస్ నేను అది ముట్టలే ఏ వైరస్ కూడా మనల్ని ఎందుకంటే అది అది రాకముందే మనల్ని హెచ్చరించండి కాబట్టి మనం చూడగలం దాన్ని అది ఎప్పుడు ఎండి అవుతుంది కూడా స్టార్ట్ అవ్వకముందే నాలుగు సంస్కృతి మనం చూపించండు కాబట్టి అది ఎప్పుడంటే అక్కడ కూడా మనకే చూపిస్తాడు దేవుడు నేను ధీమాగా చెప్తా నేను ఆత్మీయ తీవ్ర తీవ్రతతో చెప్తానది చూసిన వారికి చేయసరికి ఎండ్ అనేది కాబట్టి కఠినంగా మనం చూపిస్తాడు దేవుడు అది అదే ప్రేరేపణ మనం మన కాలాన్ని కొనసాగించుకుందాం అక్కడ కృపని ప్రభు మనకు అనుగ్రహించాలని ప్రార్థిస్తాం పరశుధర తండ్రి వందనాలు కృపగల దేవ స్తోత్రాలను అయినా మీ యొక్క వాక్యాన్ని నీ సత్యాన్ని అయితే తను మళ్ళీ మీ యొక్క హస్తకృత్యములు ప్రవ్వా సూచనలను సూచిస్తున్నాయి ప్రవ్వా కాలను సూచిస్తున్నాయి ప్రవ దిన సూచిస్తున్నాయి ప్రవ సంవత్సరాలు సూచిస్తున్నాయి ప్రవ్వాగించే టైం సూచిస్తున్నాయి ప్రవ్వా అవి చూడలేక తన ప్రకృతి సహజంగాన్ని చూస్తాం నైనా ఎందుకంటే మేము శరీరంలో ఉన్నాం ప్రభావం పగడ కొన దాస రెండవ పత్రికల్లో మేము ఏ మనిషిని కూడా శరీరంగా ఎనగమ ప్రతి ఒక్కరిని ఆత్మలోనే ఎరుగుతామన్నారు నాయన కాబట్టి ప్రవ్వా అటువంటి ఆత్మీయంగా మేము గ్రహించి జీవించే బిడగలుగా తయారు చేసి ప్రతి అక్కడ కొత్త తీర్చామని ప్రతిష్టాం సార్ కొంచెం దగ్గరగా ఇంట్ నుంచిగా చెప్పు కల్ చెప్పుకున్నాము దాని దగ్గర ఫస్ట్ స్టార్టింగ్ లో దేవుడు వీటన్నిటి కాలాల కోసం సూచనల కోసం నక్షత్రాన్ని చంద్రుణ్ణి సూర్యుడిని వీటన్నిటినీ ఆ సృష్టిస్తే కొంతకాలం తర్వాత వెలుగు ఆగిపోవడం అనేది రాలిపోవటం అనేది క్రైస్త సంఘాలకి సాదృశ్యం అయితే అంటే వాళ్లలో సత్యం లేనట్టు ఇది కొంచెం రిలేటెడ్గా బుద్ధి లేని కన్యకలకి రిలేటెడ్ గా అనిపించింది అంటే రిపీటెడ్ గా మనకి ఏదో ఒక రీతిగా వాక్యం అయితే హెచ్చరిస్తా ఉంది వన్ బై వన్ స్తో ప్రభావ పరిశుద్ధుడా గొప్ప దేవ సర్వశక్తి సంపన్ను మహోన్నతుడకు దేవ మహిమస్వరూపికి తంది పరిశుద్ధానికి స్థుతులు స్తోత్రమైన గొప్ప దేవ ఈ గడిచిన కాలంతో కాచి కాపాన్నైనా మీ కృపలో మమ్మల్ని మమ్మల్ని సజీవలపై నిలబెట్టుకున్నారైనా దివారాతులు మమ్మల్ని కాచి కాపాడినైనా నీ కృపలు మమ్మల్ని రాచుకున్న నీకు వందాలేసు ప్రభా నీకే కృతజ్ఞతలు అర్పించుకోవటం సమస్త ఘనత మహిమ ప్రభావం మహా తేజస్ నీకే కలుగును కాక హళలుయ ప్రభావ వాక్యం ద్వారా ప్రభా మీరు మాతో మాట్లాడినారు ప్రతి సృష్టి కూడా ప్రభా ఒకరు చూసిన ఆత్మ ప్రభా అందులో ఎంతో ఆత్మీయ సత్యం ఉందని ప్రభావ ఈ రోజు మాతో మాట్లాడినారు ప్రభా దాన్ని బట్టి నీకు వందాలి ప్రభా ఈ సృష్టిలో ఏది సృష్టించినా గానీ ప్రభా దానికి దాని ఎంతో ఆత్మీయమైన సత్యం ఉందని మీరు ఈ రోజు మాతో మాట్లాడనారు చంద్రులు గాని సూర్యులు గాని ప్రభు ఈ సృష్టి మొత్తం మీద ప్రభావ ఆయన ఈసు వాటి వాటి విధానాలను బట్టి అందులోని ఆత్మీయ సత్యలు మేము అర్థం చేసుకోలేగినాం ప్రభావ ముందుగానే ప్రభా ఇంట్ మా ఒక మర్మంలాగా పెట్టినారు ప్రభా నీకు వందలు ఇసు ప్రభా అది ఈ క్షణం ప్రభా ముద్రలు ఇవ్వబడుతున్నాయి కనుక మేము చూడగలుగుతున్నాం ప్రభా మేము అర్థం చేసుకోగలుగుతున్నాం ప్రభావ దాన్ని నీకు వన్నా ప్రభా అన్నాడు ప్రభా నోవా కూడా ప్రభా ఆయన ఈసు ప్రభావ నోవాకి మీరు ఆగి ఉన్న రెండేసు రెండేసులు అన్నింటినీ ఓడలో జమ చేసుకోమన్నారు ప్రభా అయినా ఇస్తూ ప్రభా వాటిలో కూడా ఒక ఆత్మీయ సత్యం ఉంది ప్రభా ఓ ప్రభా తన పేరు యొక్క దర్శనం చూసినప్పుడు ప్రభా ఆ చతస్వర జంతువులన్నిటినీ అక్కడ దుప్పటి చెంగుతో కింద దిగుబట్టం అందులో ఆత్మీయ సత్యం ఆ అక్కడ ఉన్న రక్షణ పొందాలా అనే ఒక ప్రణాళిక ప్రకారంగా ప్రభా ఆ జంతువులుగా ప్రభా అనే అనేకులు ఓడలోకి రావాలా తిరిగి ఒకనొక దినం అందరూ సన్నిధికి రావాలని అది ఓడకు సాదృశ్యంగా ప్రభావ భూ జంతువులో అన్నింటినీ మీరు తీసుకొచ్చిన ఓడలోకి అంటే అందులో కూడా ఒక ఆత్మీయ శక్తి మీరు చూపిస్తాయి ఈ వాక్యం మీరు చూసినప్పుడు ప్రభావితం మాకు జాగ్రత్త అర్థం చేసుకోగలుగుతాం మాకు ఇచ్చిన దేవానికి వందలు ఇస్తు ప్రభా వివేచన మాకు ఇచ్చిన వన్నాను గొప్ప ధన్యలు మెస్ అయ్యాక ధనిత మీరు మాకు అనుకరించిన వన్నాను ఇస్తు ప్రభాయన ఇసు ప్రభా ప్రతి ఒక్కరు ఆ ఓడలోకి రావాలని అన్ని జంతువులను తీసుకొచ్చిన ప్రభావ అవి నశించుకోకుండా అంటే భవిష్యత్తులో ప్రభా ముందు ఏం జరగబోతున్నా ముందుగానే ప్రభావితం మా కొరకు పెట్టిన ప్రభావ వాటిని అర్థం చేసుకోగలనా ప్రభావ కేతుల దర్శనం చూసినప్పుడే ప్రభా ఆ ఓడలకు ప్రభా ఏ రీతిగా కర్జంటూ అవన్నీ నోవ భద్రపరిచిందో అన్నప్పుడు ప్రభావ ప్రతి ఒక్క రక్షణ పొందాలా అని ఒక విధానంగా ప్రభా సూచిస్తున్నాయి ప్రభా ప్రతిదీ ప్రభా నక్షత్రాలు కాని ప్రభా ఏమో ప్రతిదీ ప్రభా ఒక ఆత్మీయ చూపిస్తుంది వాటి స్థానాలకు తగ్గిపోయి అని మీరు అది మీరు చూడగలతో అంటే మాకు ఎంతో గొప్ప ధనితేసాయి అని వారు ప్రభా అనే కొన్ని చూడలేసలు ఉన్నారు ప్రభావ వాళ్ళ పట్ల మీ కనికరిని చూపించి వాళ్ళు ప్రవేశించగానే సహాయపడి వాటి నుంచి బయటకు రావాలో ప్రభావ మీ కురికి జీవించే మెడల్ గా తయారు చేయండి నా దేవా నా ప్రభావ నా తండ్రి నీకు వందని ఇంకా లోతైన మరమని బయలుపరిచిన ప్రభావ ఎన్నెన్నో విషయాలు మీరు మాకు బయలుపరుస్తున్నారు ప్రభావ నీకు వన్నాయా వాటి అన్నింటికి మేము జాగ్రత్తగా భద్రపరచుకొని మరుదేవులలో రాసుకునే ప్రభావ వాటి ప్రకారం మీరు జీవించాలా వాటికి విశేషంగా ప్రభావ అనేక ప్రేమతో ప్రభావ ధైర్యంగా ప్రకటించాలైన సాయపడమని ప్రధిష్టమైన ఓ దేవ దేవానికి వన్నాాలి ప్రభావానికి కృతజ్ఞతలు అర్పించుకోవడం గొప్ప దేవానికి స్థుతులు స్తోత్రమైన ప్రభా నేను మరొకసారి ప్రభావ మేము జ్ఞాపకం చేసుకుని ఇక్కడ సమయానికి మమ్మల్ని నడిపించండి కనుక వన్నాను ప్రభావ ఆయన ఇక దినం ఎంతో మంది చూడలేకపోయినారు ప్రభావ మమ్మల్ని సజ్జీగా పెట్టుకున్నారు నైనా నేను మహిమపరిచేలాగా నిన్ను శుకించేలాగా వాక్యం ధ్యానించలాగా ఓ ప్రభావం ఇక సమయం మాకు ఇచ్చేందుకు వందా ప్రభావ నిన్నే చూపిస్తున్నాం అయినా నిన్నే గణపరుస్తున్నాం ఆయన మీకే మహిమ అసమర్థించుకుంటున్నాం ప్రభావ పరిశుభ్రాలి వనాలైన లోపదేవ అయినా ఇసు ప్రభావ వైరస్ బాధ్యతలుగుతున్న ప్రారంభిస్తామైనా ప్రపంచం అంతా ఎంతో తల్లకిందులుగా ఉంది ప్రవ్వా ఇంత భయంకరంగా ఉంది మనుషులు భయంతో పరిగెత్తినారు ప్రభావ ఏం జరగబోతుంది ఏముందని అయోమ స్థితిలో కలివిలిగు ఉంది ప్రభావమంత అయినా ఆయన ఇసు ప్రభు అతను ముందుగా మీరు చూపించిన ప్రభావ ఎవరో ఒక గ్రహించిన స్థితిలో ఉన్నారు ప్రవ్వ ఒక వైరస్ బాధ్యతలు మీరు కాపాడమని ప్రాదిస్తున్నయన వాళ్ళ పట్ల మీ కనికెరిని చూపించండి ప్రవ్వా అయినా ఒక బిడె మీరు స్వస్థపచ్చమని ప్రాదిస్తున్నయన మీరు గద్దించండి ప్రవ్వ ఆయన వాళ్ళ పట్ల మీరు చూపించండి చివరి దేశాలైన కానీ ప్రభావ జీతాలు మీరు సమర్పించుకోలేకనా నుంచి వాళ్ళు విడుదల పొందేలాగిన ప్రవా ఆయన ఈ సూప్రో భక్తి చూసి వాళ్ళు విడుదల పొందాలని సహాయపడి ఆ జీవితాలు మీరు ప్రతి బిడ్డ మీరు ఆకర్షించుకోమని రక్షించుకోమని ప్రార్థిష్టమైన కృపగల దేవన తండ్రి ప్రతి బిడ్డ సరించి మీరు జీవించే బిడ్డలు తయారు చేయని ప్రభావ ఆ డాక్టర్స్ నర్సు కూడా చెప్పాల ప్రభావ ఆ విని ప్రభావాలు రక్షణ పొందలాగిన మీరే డాక్టర్స్ నర్సు కూడా మీ సేవలో వాడుకుని ప్రభావ మీ బిడ్డలు ఎంతో మంది ఉన్నారు హాస్పిటల్ సిస్టమ్స్ లో ప్రభావ వాళ్ళందరితో ధైర్యంగా చెప్పాలని సహాయపడమని ప్రార్థిష్టమైన గొప్ప దేవానికి స్తోత్రం ప్రభావానికి ఉన్నాను ప్రభావి నేను అభిషేకించిన వాళ్ళు ముట్టకూడదని మీరు రాజులకు ఆగ్నించినారు ఎవరికి ఏ హింస కనుగజీనే అని వాకింగ్ చెప్తున్నారు ప్రభావాతని కల అంతా కూడా ప్రభావ అంతగా మీరు ప్రొటెక్ట్ చేసిన ప్రతి బిడని ఆ రీతిగా మమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసినానికి నీకు అన్నాలి ప్రభావ దాన్ని బట్టి నీకు స్థుతులు స్తోతాలు అర్పించుకోవడం ప్రభావ ప్రతి ఒక గ్రహించి మీలో దాచబడాలా ఆ రీతిగా అనేకలు మీకు సంతకు నడిపించాలా అలాంటి సేవలుగా మీరు నడిపించడానికి ఆగిస్తున్నాయి ప్రతి సంఘం ప్రభా సరసత్య రావాలా ప్రభావా అబద్ధ బోధ మతపరమైన జీవితం నుంచి ఆత్మ నుంచి వాళ్ళు విడుదల పొందాలా ప్రభావ అనేకలు భ్రమ పడుతున్నారు మోసపోతున్నారైనా ప్రతి సంఘం మోసం నుంచి వాళ్ళకి విడిపించమని ప్రార్థ్యమైన వాళ్ళ పట్ల మీ కనికరిని చూపించిన సత్యను గ్రహించాల సహాయపడమని ప్రార్థిష్టమైన కాంక్రిటేషన్ ప్రవ కూర్చోకున్న ప్రవా పోతే వాళ్ళు ఎన్ని ప్రకటించాల వాళ్ళ గురించి గొప్ప గొప్ప సేవకులు బయటకు రావాలా ప్రతి సంఘం సత్యాన్ని ప్రకటించాలా సేవకులు బయటకు రావాలా ప్రభావ అనేక సేవకులు ప్రభావ మీ సత్యను ప్రకటించే వారి ఉండాలని సహాయపడమని ప్రాధిష్టమైన సంఘాన్ని ప్రభావ దీవించే ప్రభావరాలు అనుగురించిన స్వస్థత వరం అను ప్రతి సంఘం గొప్ప అద్భుతాలలో విశేషమైన ఆశ్చర్యకాయలు మీరు జరిగించిన ఈ నామాన్ని మేము తెచ్చుకొని ప్రార్థిస్తున్నాం ఆయన గొప్పదేవ ఇసు ప్రభుగంతుల నివాసులందరూ నన్ను చూసి రక్షణ పొంతులు ఒక ప్రవేశం నెరవేరే కాలంలో మేము ఉంటున్నాం ప్రవ్వా అది త్వరగా నెరవేరలాగా మీరు సహాయపడను ప్రతి కూడా రక్షణ పొందులాగా సహాయపడమని ప్రార్థిస్తాం మరి విశేషంగా ప్రభావ మా పిలుపు మా ఏడుపాటు నిత్యం చేస్తే మరీ జాగ్రత్త పడాలా ఆయన ఏ స్థానంలో ఉన్నామో అదే స్థానంలో చివరి వరకు మేము జీవించాలా ధాన్యులు ఆయన ఇసు ప్రభావ నీ వంతులలో ఉంటూ అని చెప్పిన ప్రవ రీతిగా మా వంతులమే ఉండాలా ప్రవ్వ దాని మీద నుంచి మేము తొలగిపోకుండా ప్రభావ మీ గురించి జీవించే బిడ్డలుగా మమ్మల్ని సహాయ చేయని ప్రవ్వ ఆయన అభివృద్ధి విచారాలతో మీరు కొట్టుకోకపోకుండా సహాయపడండి ఈ వాక్యం మాకు ఆసక్తి ఇంకా రెట్టింపు దయచేసే ప్రవ్వ ఈ విషయాలు మేము అర్థం చేసుకుని ప్రకటించాలని సహాయపడమంత ఆ రీతిగా ప్రభావ బ్రదర్స్ గ్రూప్ ప్రతి బ్రదర్స్ మీరు తాకండి ప్రవ్వ మీరు బలపరచమంటే ఆదిష్టం నూతనంగా ఇంకా మీరు బలంగా అభిషేకించిన సేవలు బాడు వాడుకునే ప్రవ్వ వాళ్ళు కావాల్సిన ప్రతి అక్కడ కావలసిన తీర్చండి వాళ్ళ పరిచయం మీరు దీవించి ఆశ్రవదించమంత ఆదిష్టమైన పోతే మీరు బలపరచండి ప్రవ్వ మీ కొరికి సమర్పించుకొని జీవించాలని సహాయపడమని ప్రార్థిస్తామైనా నా దేవ నా ప్రభావానికి స్తోత్రుల మంచి ఆరుగల దైత్యం ప్రొటెక్షన్ మీకు ఆపుతాల ప్రతి ప్రతి కుటుంబానికి దైత్యమని ప్రార్థిస్తామన్నా ఈ చివరి కాలంలో ఉంటుంది ప్రభా ప్రేమ చలారిపోతున్నారు ప్రభా ఆయన ఇస్తూ ప్రభావ అక్కడ అక్కడ ఉన్నారు ఇక్కడ ఉన్న అని చెప్పి వెళ్ళకూడదని మీరు అన్నారిస్తు ప్రభావా కాలం మేము ఉంటున్నాం ప్రభా మేము మోసపోకుండా ఎక్కడ పోయినా కానీ ప్రభావ మేము జాగ్రత్తగా ఈ వాక్యంలో మేము జీవించాలా ప్రభావ ఈ వాక్యములు మేము భద్రపరచబడాలా అలాంటి బిడ్డలుగా మమ్మల్ని ప్రయజీమని నేనా ఇష్ట ప్రభు నాయులు కూడా మీరు మీరు మరోసారి మీ కృపలో జ్ఞాపకం చేసుకుని ప్రభావ ఆ విడుదల భవిష్యత్తు కూడా మీరు దీవించిన ప్రభావ సైతాన్ని బంధకాలించి విడుదల మీ కొరకు సమర్పించుకొని జీవించేలాగా మీరు సహాయపడమని ప్రార్థిష్టం వాళ్ళ కెరియర్స్ మీరు దీవించి ఆశ్రదించి మీ కొరకు జీవించలేగన మహిమపర్చలాగా నేను అభిషేకించి మీ సేవలో వాడుకోమని ప్రార్థిష్టమైన ఈ లోకాదీతం ఎంటర్టైన్మెంట్ వాళ్ళకి విడుదల కల్పించమని ప్రాదిష్టమైన నా దేవ నా ప్రభావానికి స్తోత్రమైన నా ఉద్యోగస్తులు ఎంతో మంది ఉద్యోగాలు పోయిన ప్రవాళ్ళకు ఉద్యోగాలు అనుగ్రహించమని ప్రార్థిష్టమైన గొప్పదే మంచి శాలరీలు వచ్చేలాగా ప్రజలకు దయచేమని ప్రార్థం లేన గొప్పదేవయ్య ప్రభుత్వ లోపల ఎంతో మంది పనిచేస్తున్న ఒక బయటకు వెళ్తున్నారు ప్రభావ పనుల నిమిత్తమై ప్రవా ఆ బిడ్డలు కూడా మీరే కాచి కాపాడమని ప్రార్థిస్తాం ప్రతి రక్షణ ప్రణాళికలో రావు వచ్చేలాగానే మీరు సహాయపడమని ఆయన సేవల నిమిత్తమైన ఎంతో అనేక ప్రాంతంలో ప్రభు మీ బిడ్డలు సేవ చెల్తున్నారు ప్రభావ ఆ బిడ్డల చుట్టూ మీకు కంచమని ప్రార్థిస్తాం ఆయన మీరే సేవలు ఇంకా బలంగా వాడుకుని విశేషమైన ఆశ్చర్యాలు ప్రతి సేవకుల ద్వారా మీరు జరిగించండి మీ మాయమర్దమై ప్రతి బిడ్డ నడిపించేలాగా సహాయపడని ప్రవా నా దేవనా ప్రభ మీరు ఆకుడు బహు సమీప ఉంది ప్రభావ్వాన మేము సిద్ధపడాలా అనేకులు మేము సిద్ధపరచాలా ప్రభావ అంటే బిడ్డలుగా మమ్మల్ని సాయంతి ప్రార్థ్యం కానీ ఆ రైతే మేము ముందుకు పోలగనా తండ ఇసు ప్రభా తీవ్రమైన ఆసక్తితో ప్రభావ మేము ముందుకు పోలాగా సహాయపడమని ప్రార్థిష్టంగా నా దేవనాప్రభ ఈ సూచనలు ఎంతో మంది మోసపోతున్నారు ఏది అని ప్రభావ కానీ మీరు అన్నారు ప్రభా మొత్తం ఇరవై నాలుగు అధ్యయంలో ప్రభావ ఆయన ఇసు ప్రభు ఎవడో మిమ్మల్ని మోసపరచుకుని చూసుకోమన్నారు ప్రభావ ఆయన ఇసు ఆ ఇరవై నాలుగు అధ్యయన ప్రభావ సూచనలుగా మేము ఎగ్జాక్ట్లీ ప్రవ్వ అది కాలంలో నెరవేర్తున్నాయి కనుక ప్రభావ మీరు జాగ్రత్తగా పరిశీలించాలా మోసపోకుండా మీరు సహాయపడడం మరి విశేషంగా ఎంతో మంది మోసపోయిన ప్రభావ వాళ్ళకి ఈ వాక్యం సర్పంచీ వాళ్ళు మీ అట్టు మీరు మమ్మల్ని బలంగా మీ సేవలు వాడుకొని ప్రతి చోటు మీకు సాక్షి పెట్టుకొని మీరు మన అందరినీ సిద్ధపరచుకోమని నా దేవానికి వర్ణాన్ని చెల్లిస్తున్నాను అయినా నా ప్రభావం అన్న ఒక అమ్మ ముట్టి కాఫీ స్వస్థపర్చనీ ప్రభావ పరిశుద్ధుడా మహోన్నతుడా సర్వోన్నతుడా సర్వాధికారి సర్వకృపాని దేవుదేవ ఏసయ్య మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం జీవం తండ్రి నాయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న మా ఏసయ్య మీకు వందనాలు ప్రభా స్తోత్రాలు ప్రభా నైనా ఇచ్చిన ఈ దినమును ఈ సమయమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం తండ్రి ప్రభా సహోదరుల ఐక్యత తండ్రి ప్రభ సహవాసము వాక్యము తండ్రి ప్రార్థన తండ్రి వీటి అందు మమ్మల్ని ఎడదగ్గగా నిలబెడుతున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం తండ్రి మహాభాగ్యముగా భావిస్తుంటున్నాం తండ్రి ప్రభ అంత్య దినములలో ఉండగా తండ్రి కార్యములను చేయవాడు తండ్రి శ్రమలు కష్టాలు కన్నీళ్లు శోధనలలో నైనా జయమును దయచేయువాడు నాయన ఈ ఉన్నవాని కంటే మాలో ఉన్నవాడు గొప్పవాడు ప్రభా నాయన ఏసయా తండ్రి మీ కృతజ్ఞత కలిగి జీవించాల మీలో మీరు మాలో ఉన్నందుకు నాయన మేము లోకాన్ని చూడకుండా ఉండటకు సాయం చేయండి లోకం వైపు చూచి తండ్రి వాటిని అనుసరించక ఆశలు పడక దురాశలు చేర్చుకున్నాక తండ్రి ప్రభా నిత్యము తగ్గింపు జీవితం కలిగి తండ్రి ప్రభా మీ వైపు చూచుచు తండ్రి నిందారహితంగా రాకడలు సిద్ధపడి స్థిరపరుటకు సాయం చేయండి ప్రభా నాయనాసయ కృతజ్ఞతలు ప్రభా ఆ కాలంలో తండ్రి ప్రభా అనేకమైన పాపాలు చేసిన ప్రభా నైనా అవి గతించిపోయినాయి దాంట్లో నుంచి చీకటిలో నుంచి వెలుగులు నింపి ఉన్నారు ప్రభా నిలిపి ఉన్నారు దాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం తండ్రి ప్రభా నైనా సురాజ ఆ యొక్క లోకంలో సంబంధం ప్రభా దాని నుంచి మాకు సంపూర్ణంగా ఇచ్చిన విడుదలకై మీకు వందనలు ప్రభా స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం కృతజ్ఞతగా జీవించాలని ఆశపడుతుంటున్నాం తండ్రి ప్రభా అదే విధంగా మీ సేవలో తండ్రి ప్రభా ఒక చిన్న బొట్టుగా నాయన వాడపడాలని ఆశపడుచుంటున్నాం ప్రభా కార్యములను చేయండి సహాయం చేయండి మీ కాడి మోయాలని ఉన్నది ప్రభు నాయన మీ చిత్తం నాయన మా చిత్తం కాదు మా ఆలోచన కాదు కేవలం మీ చిత్తం మీ ఆలోచన మాత్రమే మా జీవితాల్లో జరిగించమని వేడుకొని చుంటున్నాం ఆఖరి ఈ యొక్క సత్యమును చేపట్టటకు మాకు అవకాశం ఇచ్చినందుకు వందనాలు రక్షణను తిరిగి పొందుకున్నట్టు శక్తినిచ్చినందుకు మీకు వందనాలు అతి జ్ఞానమును మనస్సును మాకు కలగజేసిన దేవుడవు మీకు వందనాలు ప్రభా స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి నాయన అయ్యా తండ్రి మహా అయితే కొద్ది రోజులు బ్రతికి నాయనా తర్వాత మీ దాల్సిన వాళ్ళం తండ్రి ఈ శరీరాన్ని విడిచిపెట్టవలసిన వాళ్ళం కాబట్టి తండ్రి ఎన్నో తండ్రి ప్రభా ఉంది తండ్రి ప్రభా వాటిని సంపూర్ణంగా మేము చేయటకు పూర్తి చేసుకున్నటకు సహాయం చేయండి తండ్రి ప్రభా వెలుగులోనే నడుచుటకు సహాయం చేయండి తండ్రి ప్రభా ముఖ్యంగా తండ్రి టీమ్ లో ప్రతి సభ్యులకు తండ్రి ప్రభా ప్రసవ వేదనను ఎంతకన్నా అవసరమై ఉన్నదే తండ్రి ప్రభా నాయనా ఐహిక విచారాలు కాని ఏ సంబంధమైనది భూసంబంధమైనది మాలో లేకుండా తండ్రి మీ బీజము గలవాడు నాయన ఈ మిమ్మల్ని ధరించుకొని ఉంటాడు ప్రభా నాయన అపవిత్ర కార్యాలు ఏవి చేయనన్నారు ప్రభా కాబట్టి తండ్రి నాయన మీ బీజము మాలో ఉండగా తండ్రి ప్రభా నాయన మీ కార్యములు మీ పనులు మీ చిత్తం మాత్రమే మేము చేయనట్లు సాయం చేయండి ప్రభావితండి ప్రతి బిడ్డ జ్ఞాపకం చేసుకోండి కోవిడ్ బాధితులను చిన్న జ్ఞాపకం చేసుకోండి ప్రభాయన కోవిడ్ ఎక్కువ తండ్రి ప్రభా నాయన అత్యవసర స్థితిలో ఉంటుంది తండ్రి ప్రభా ముట్టండి ఆ చిన్నాని తాకండి ప్రభా అన్యుడు అయినప్పటికీ తండ్రి నాయన బిడ్డ విశ్వాసిగా మార్చగల దేవుడు తండ్రి ఆయన బిడ్డను ముట్టమని తాకమని సహాయం చేయమని వేడుకొని తండ్రి ప్రభా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం ప్రభా ఆ కుటుంబాన్ని ధైర్యం దయచేయండి అదే విధంగా మా చిన్నాను నన్ను నాయన స్వస్థపరుచున్నారు ప్రభా మా చిన్న వాళ్ళకి రక్షణ లేదు ప్రభావ సంపూర్ణ రక్షణను దయచేయండి సంపూర్ణ ఆరోగ్యమును దయచేయండి కుటుంబాలకు రక్షణను దయచేయండి ఈ విధంగా నాయన జాస్వాణి ముట్టినారు ఆయన ఇంకాను సంపూర్ణ స్వస్థత దయచేయమని రక్షణ కూడా దయచేయమని కుటుంబానికి ధైర్యమును దయచేయమని వేడుకొని తండ్రి ప్రభా నా బిరమ్మ బ్రదర్ ని జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి సహాయం చేయండి తోడుగా నీరుగా ఉండండి ఆయన పరిపూర్ణ రక్షణను దయచేయండి స్వస్థతను దయచేయండి తండ్రి పాస్టర్లు కొంతమంది నాయనా నిద్రించి ఉన్నారు ప్రభా వాళ్ళ కుటుంబాలని జ్ఞాపకం చేసుకోండి ఆ సంఘాలకు ప్రధాన కాపరి మీరు తండ్రి వాటిని నడిపించండి సంఘాలను నడిపించండి ప్రభా కాపాడలేని విశ్వాసులు చెదిరిపోకుండా తండ్రి ప్రధాన కాపరి మీరు తండ్రి సహాయం చేయమని వేడుకొని అదే విధంగా శ్యామన్న వాళ్ళ మమ్మీ తండ్రి ఎమ్మెల్యే ఆటిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా ముఖ్యంగా సర్జరీ అంతటిలో కాపాడి స్వస్థపరిచి ధైర్యమునిచ్చి ఆరోగ్యమునిచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం తోడుగా నీడగా ఉండండి ప్రభా ఇంకా సహాయం చేయమని వేడుకొని చుంటున్నాం అదే విధంగా వలస కూలీల పట్ల మీరు చూపిన కృప రైతుల పట్ల మీరు చూపిన కృప మా రాష్ట్రాలను కాపాడిన మీ కృప నాయన మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా నాయన ఏ ఒక్కడు నీ చిత్తం కాదని ఆలస్యం చేస్తున్నారు ప్రభా అది గుర్తిరిగి మార మనసు పొందుకున్నట్టు శక్తిని దయచేయండి ప్రభా మితని హృదయాలను దయచేయండి ప్రభా నాయన వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం అయ్యా తండ్రి ప్రభా మేము కూడా నిలుస్తున్నామని కాక పడిపోకుండా జాగ్రత్తగా చూసుకునే వారంగా ఉండాలి మేము తప్ప ఎవరి మీ కానీ అహంభావం కాని మేము నీతి మంతులము దీనులమనే ఆలోచనలు కాని అతిశయాలు గాని మళ్ళీ లేకుండా సాయం చేయండి నాయన ప్రేమ కలిగి ఒకరి పట్ల ఒకరము వారంగా ఉండటం సాయం చేయండి తండ్రి ఇంకా నువ్వు తండ్రి ఎన్నో విషయాలు నాయన ఏసై ఆమె ముందు చూస్తున్నాం కార్యములను చేయమని వేడుకొని చుంటున్నాం సంఘాలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా అపవిత్రతను తొలగించండి ప్రభావ కడగమని వేడుకొని యవన బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి సహాయం చేయండి సంపూర్ణ తండ్రి ప్రభా రక్షణ వారికి అవసరమై ఉన్నది ప్రభా ఈ సమయం ఉన్న వాళ్ళు మీ నోటి బూరగా వాడబడాలి ప్రభా నాయన సహాయం చేయండి ప్రభాయనా ఉండండి ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాను నా పట్ల మీరు చూపిన కృపకాయ మరొకసారి జ్ఞాపకం చేసుకుంటూ నన్ను నేను తగ్గించుకుంటూ మిమ్మల్ని హెచ్చుస్తూ మా చుడు మా ప్రభుత్వం సార్ లేరు డ్రైవింగ్ లో ఉంటాడు కదా సరే పరిశుద్ర పరిశుద్ర ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి ఏసై నామానికి ఎంతో అమ్మిన పిలుస్తూ బా ఇదిగో నైనా గడిచిన కాలం మాత ప్రభా అమ్మని కాచి కాపాడి ప్రభా అయ్యా ఒక దినాన్ని మాకు ఇచ్చారు తండ్రి నీకు మీకు వేలా అయ్యా ఇదిగో ప్రభా చిన్న ముందగా చేరు ప్రభా అను అయ్యా అని వాక్యాన్ని వినిచుండగా అయ్యా అయ్యా ప్రభా కీర్తి చేసినందు ప్రభా అ మీ శ్రమ మీ ప్రయాసా కాదని అన్న తయ్యా అయా విలు ఆసక్తి కలిగి ఉండగా అయ్యా మరి మాకు ప్రభాయ మేలుతో తృప్తి పరిచే విధంగా ప్రభు ఆయాభు నూతనమైనటువంటి ఆయా మాటల ద్వారా ఆయా నూతన తలంపుల ద్వారా ప్రభావి పరిచర్లను దీవిస్తూ ఆయా ఈ పరిచర్లో ప్రభావిరు సహాయం చేస్తున్న మీకు ఎంతో వందనాలు స్థూత్ర స్తోత్రాలు ప్రభావి అనేకమైన కూడా ఆయన విషయాలను ప్రభు మీరు తెలియజేస్తున్నారు ఆయా అక్షరార్థంగా చదివినప్పుడు ప్రభావిత మాకు అర్థం కాలేదు కానీ ఈ రోజు ప్రభావిడుతున్న తండ్రి మీకు ఎంత వందనాలు ప్రభా వాటిని తెలుసుకొని ఇంక లోతుందని విచారించి ధ్యానించి ప్రభా వాటిని అర్థమయ్యే విధంగా ప్రభా అనేకులకి ప్రభావితం అనుగ్రహించండి అయాని సహాయం అనుగ్రహించండి అయ్యా అయా ప్రభా ఎదుగునైనా ఇంకా అని మర్మల్ని మీరు తెలియజేయత రి అయా చిట్ట చివరి కాల్పులు ఉన్నాం ప్రభావినైనా యుద్ధ సమాచారాలు వింటున్నీ అయ్యా ఏ క్షణాలు ఏం జరుగుతుందో తెలియదు అంటున్నారు ప్రభా అయ్యా ప్రభా న్యూక్లియర్ న్యూక్లియర్ వారు జరగ దానికి ప్రభా రణీగా ఉందని చెప్పి ప్రభా అనుకుంటున్నారు తండ్రి ప్రభా అంటే యుద్ధ సమాచారాలు మేము వింటున్నాం అయా మరి రాజ్యాల మీద రాజ్యాలు ఎత్తు తల దండయాత్రలకు బయలుదేరుతున్నాయి తండ్రి మనుషుల మీద మనుషులు వెళ్తున్నారు తండ్రి అయ్యా ఇవన్నీ జరగవలసిన కానీ మీరు తల ఎత్తుకుని చెప్పి మీరు అవకాశం తెలివిటం చెప్పారు తండ్రి ప్రభు అటువంటి ధైర్యాన్ని అటువంటి నిబ్బరాన్ని అందరికీ అనుగ్రహించి ప్రభు అయాన్ని సాక్షులుగా నిలబెట్టుకోండి నిస్వార్థ పరిచయలు తీర్ ప్రభుత్వ పరిచయం చేయడానికి ప్రభు మమ్మల్ని ఏర్పరచుకుని తండ్రి అయ్యా మమ్మల్ని అన్నిటికీ ప్రభు ప్రభు అయ్యా పాత్రగా పని ముట్టుగా మీరు వాడుకోమని ప్రార్థించు తండ్రి ఇదిగో ఈ పరిచర్లో ప్రతి కుటుంబాన్ని ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయా వారికి ఉన్నటువంటి మరి ఆర్థిక పరిస్థితులు ఆరోగ్య సమస్యలు ప్రతి దాని మీద ప్రభు మీరు విజయాన్ని అనుగ్రహించమని ప్రార్థించు ముఖ్యంగా ప్రభా ఆధ్యాత్మికంగా పడిపోకుండా ఎదగడానికి ప్రభా ఆయాదయం ప్రభా ఆయా చికిత్స అనుగ్రహించమని ప్రార్థించ అనారోగ్యంతో మా ప్రతి బిడ్డను మీరు దర్శించండి అయ్యా మీరు కాపుదించండి అయ్యా మీరు స్వస్థపరచండి దేవ ప్రభా అని నా ఉభా విజయాన్ని అనుగ్రహించమని తండ్రి ఇదిగోనైనా మరి ఈ ఇంకా ప్రభా ఈ స్వార్థలో ప్రభావం పాల్గొంటున్నా మరి కుటుంబాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క వృద్ధుల్ని ప్రభా అ మీరు కాపాడండి దర్శించండి బలం నివ్వండి సంపూర్ణ స్వస్థతను అనుగ్రహించండి తండ్రి ముఖ్యంగా తండ్రి అయ్యా భాస్కర్ సార్ వాళ్ళ అమ్మగారు గురించి అయ్యా శ్యామ్ సార్ వాళ్ళ అమ్మగారి గురించి ప్రార్థన చేయొచ్చుండగా వారిద్దరు ప్రభావ వృద్ధాప్యంలో ఉండగా తండ్రి మీకు చూపించండి సంపూర్ణమైన శక్తిని బలాన్ని మీరు అనుగ్రహించండి వారి విశ్వాసాన్ని మీరు నాపకం చేసుకోండి వారు చేస్తున్న పరిచయం మీరు జ్ఞాపకం తండ్రి అయ్యా చేస్తున్న ప్రార్థనలు మీరు నాకు చేసుకుంటే తండ్రి ఇంకను సంపూర్ణంగా ఉన్నట్టు ఆయుష్ను ఆరోగ్యంతో మీరు ప్రార్థించు ఇందులో ప్రభా ఈ పరిచర్యలో నుంచి ఎవరైనా జారిపోయి ఉంటే దయచేసి ప్రభావిత మళ్లీ తీసుకురావడానికి ప్రార్థించారు తండ్రి ప్రభావం తండ్రి అయ్యా ఈ పరిచర్లోకి ఎవరొస్తున్న ప్రభు అయ్యా మీరు ఆకర్షించి అయ్యాక నేర్చుకుని వాటిని ప్రభావం బయటకు వెళ్లి చెప్పడానికి నిగ్రహించమని అయ్యా మీ సహాయకులుగా ఉండమని ప్రార్థించ బయటి వెళ్ళడానికి మీ చిత్రమైతే ప్రభుత్వ ఆయా ద్వారాలు తెరవండి అయ్యా అయా మరి అక్కడికి ఎవరికి వాక్యం చెప్పాలి ఎవరు అక్కడ మారడానికి మీరు సిద్ధపరిచారో ప్రభు వారందరినీ మాకు చూపించి వాళ్ళు ఏ పంపించి గొప్ప చేసి అయ్యా మీ నాన్నీ ప్రభు మీరు వస్తువుల ఆశీర్వించుకుని ప్రార్థించిన రాజ్యంలో చేర్చుకొని ప్రచింది ఏ సై జీవము కలిగి నాగించుకుని కొంచున్నాను తండ్రి నమ్మకం ఏంటంటే ప్రేంగుల తినరాజా కొందనాలు స్తో చెల్లించుకుంటున్నాను తండ్రి నియటానికి మేము చుట్టానికి కృపకరణాలు చెల్లించుకుంటున్నాను దేవా అయ్యా మేము బిడ్డలతోటి అయ్యా మీ రక్తం చూపన పడిన బిడ్డలతోటి మీరు ఇచ్చినటువంటి సహవాసంకై కొందరు ఆచరించుకుంటున్నావు తండ్రి మా గమనంలోకి తీసుకొచ్చినటువంటి వాచనకే మీరు కొందరి వాగ్దానం ద్వారా మేము కూడా యోధులు అయ్యా నమ్మకం ఏంటంటే వాగ్దానాలు సమాసీ దేవ మరి శ్రేష్టమైనటువంటి నిబంధనల ద్వారా మేము దేవే చేర్చబడినటువంటి ఆ కర్మ లోక సేకరణము ఆ యొక్క మర్మకై మీరు కొందని ఆచర్దించుకుంటున్నాం తండ్రి నమ్మకం అయింది దేవ ప్రేంగులను అయ్యా నమ్మకం ఏంటే వా మీకు అనికే పాదాలు స్తోత్రాలు మీరు ఇచ్చినటువంటి ఆ అధిక్యతకి అయ్యా ఆ యొక్క నమ్మకం ఏంటంటే కొందా తండ్రి చేరు వచ్చిన ప్రతి బుడ్డికి మీకున్నాడు నమ్మకం ఏంటంటే అయ్యా నమ్మకమకేం తండ్రి నడిపించండించండి తండ్రి అయ్యా మధ్యలో తండ్రి మమ్మల్ని సజీవులుగా ఉంచడంలో అయ్యా ఎంతగా పోషించడంలో ఎంతగా కనకరించడంలో మీకు కలిగినటువంటి ఆ యొక్క ఉద్దేశం ఆ యొక్క సంకల్పం మాకైతే తెలియదు అయ్యా నమ్మకం ఏంటండ్రి నడిపించండి కృప్రించండి తండ్రి మీ పని కలిగిండే వారి గాను మీ రాజ్య విస్తరణ కొరకు రాజ్య శుభార్తలోను అయ్యా నమ్మకం ఏంటండ్రి మీ పని కలిగి ఉండేవారుగా ఉండటానికి సహాయం చేయండి తండ్రి అయ్యా నమ్మకం ఏంటండ్రి ప్రేంగుల గణ రాజా యొక్క సమయంలోని పాద పుట్టుకుంటున్నాం తండ్రి అయ్యా ఎక్కడైనా మంది తండ్రి అయ్యా ప్రేంగుల గణ అయ్యా వేదగ్రస్తులు ఉండగా జ్ఞాపకాలు చేసుకోండి కుటుంబాలను దర్శించండి అయ్యా నమ్మకమైన తండ్రి వాళ్ళ దీని స్థితిలోంచి వెళ్తున్నటువంటి పరిస్థితులను బట్టి ఎవరిని ముట్టండి కృపణాన గ్రహించి అయ్యా హృదయాలు చేరు మాట్లాడండి అయ్యా ఈ తగుల మీద అధికారం కలిగిన దేవుణ్ణి వారికి కలిగించడానికి గుర్తించడానికి అయ్యా ఆమె వైపు తిరగడానికి కృపణి వారు తండ్రి అయ్యా నమ్మకం ఏమి తండ్రి అనేక మంది నమ్మకమైన మరణ ఆకర్ క్షణాల్లో ఆఖరి గడిల్లో ఉండగా అత్యమని ఆశ అనేది పట్టుకుంటున్నాం అయ్యా నమ్మకం ఏంటంటే శాపవు నుండి పాపం నుండి పాప పంధకం నుండి పాప నియమం నుండి విడుదల కొరకు ఏమీ వేపు చూస్తున్నాం రక్త ప్రోక్షణ కొరక ఏమీ వేపు చూస్తున్నాం అంత్రి అయ్యా సంధించండి అయ్యాడండి తండ్రి మేము అయితే తిరిగి చూడటానికి గొప్ప సాక్షిగా లేపమని ప్రార్థిస్తున్నాం అంత్రి గణరాజా విగ్రహారాధన దేశాన్ని మీకు కాస్త పట్టుకుంటున్నాను దేవ జ్ఞాపకం చేసుకోండి అయ్యా కృపను అనుగ్రహించండి నమ్మకమైన దేవలిగిన రాజా కృపణ అనుగ్రహించుకుని దైన అనుగ్రహించుకుని ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రేంగులు గణరాజా తండ్రి ఎంత అయినా నమ్మకమైన ప్రేమి తండ్రి అయ్యా నమ్మకమైన తండ్రి అన్నడు మాయని మార్పు తండ్రి కృపను అనుగ్రహించండి దేవ అయ్యా మీకు వ్యతిరేకంగా ఏ ఆయుధం కూడా తెలియదని వాక్యం చెల్లుస్తుంది తండ్రి సమస్తమైన యొక్క హిందూ దేవ నమ్మకమైన తండ్రి ఆ యొక్క సంస్థలు సంఘటనలు అధికారం కింద చేస్తున్నాం తండ్రి నాయకుల అధికారులు మీ అధికారం కింద చేస్తున్నాం వారి కుటుంబాల్లో తండ్రి మీరు కార్యం జరిగించండి మేము సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం గొప్ప ప్రేమ గడిగండి రాజా మహిళ కలిగిన తండ్రి అయ్యా మరి గొప్ప తండ్రి ప్రేమించే దేవుడు తండ్రి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అనేక కోట్ల మంది అయ్యా మీ యొక్క సెలవు కార్యం సెలవులో మీరు చేసినటువంటి ఆ యొక్క విడుదల చెప్పినటువంటి ఆ యొక్క రక్షణను ఎరుగు ఉండగా అయ్యా అటు వారి గురించి ప్రార్థిస్తున్నాం కోత విస్తారంగా ఉండగా మమ్మధ్యలో తండ్రి నమ్మకమైన వాసువార్థకులను బోధకులను ఎవరిచారకులను చూస్తున్నాం తండ్రి అనుగ్రహించండి మీ జయను మీద సహాయం చేయండి అనుగ్రహించండి సహాయం చేయండి ప్రేమిల దిన రాజా మహిళలుగా ఎంత అయ్యా అయ్యా ఎంత అయ్యిన నమ్మకం దేవుడు అయ్యా అయ్యా ఎంత అయ్యిన ప్రేమికుల దేవుడు అవుతండి అయ్యా జాన్ చేసుకోండి అయ్యా నడిపించండి అయ్యా అక్కడికి నన్ను గ్రంథమని ప్రార్థిస్తున్నా అయ్యాను గ్రంథి ప్రార్థిస్తున్నాను ప్రేమల దిన రాజా మహిళలంత్రి ఎంతమంది అయితే అయ్యా తమ యొక్క జీవనోపాధిలు కోల్పోయి అయ్యా నమ్మకం ఎంత్రి తమ వ్యాపారాలను కోల్పోయి తమ యొక్క రాబడిని కోల్పోయి కుటుంబాలను పోషించుకోలేని స్థితిలో ఉన్నారు తండ్రి అయ్యా నమ్మకం ఎంత్రి పారిశ్రామిక కార్మికుల కూలీలు వ్యవసాయ కూలీలు నమ్మకం ఎంత్రి మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎక్కువ గ్రామాల్లో ఉన్నటువంటి అతివేద కుటుంబాలను నమ్మకం దేవత ఆ యొక్క గిరిజన ప్రాంతాల్లో కుటుంబాలను మీ పాశలైతే పట్టుకుంటున్నాను తండ్రి నమ్మకం వాడల్లో ఉన్నటువంటి వారిని మీ పాశ్చంద్ర అయితే తండ్రి ఆ యాగధరణి దేవ నమ్మకం ఎంత లేని వారు నమ్మకమైన దేవ విక్రంగుల్ని అయ్యా స్త్రీలు బృతుడి పిల్లల్ని దరెత్తి పట్టుకుంటున్నా తండ్రి దీర్ఘకాలిక వ్యాధులతో బాధింపబడుతున్న పెట్టుకుంటున్నా దేవ సాయం చేయండి కృపను అనుగ్రహించండి అయ్యా మీ కార్యం కొరకాయ మీ యొక్క చూస్తున్నా తండ్రి మేనేజ్ మీరే పోషణ పోషణ ఆధారమైన ప్రార్థిస్తున్నా తండ్రి మహిళ రాజా మహిళ తండ్రి వర్షాల వల్ల తండ్రి అనేకులు తండ్రి ఇబ్బంది పడుతున్నారు అయ్యా వారిని బట్టి మేమైపు చూస్తున్నాం కృపను అనుగ్రహించండి తండ్రి మమ్మల్ని ఎంతగా పోషించడానికి ఎంతగా కృప్ చెప్పడానికి మాలో ఏ అధికారం ఏ యోగ్యత లేదు కానీ కేవలం ఏ ఉచితమైన కృప్ ఆదాయం అయినందుకే నీకు అందరూ చూసుకుంటున్నారు తండ్రి ప్రియగంగళరాజా నడిపించండి కృపను అనుగ్రహించండి సహాయం చేయండి ప్రేమిల గ్రరాజా మహిళ కలిగిన తండ్రి అయ్యా మామ తార్జున తండ్రి మా కుటుంబాల్లో తండ్రి మీరు అనుకరిస్తూ వచ్చినటువంటి స్వస్థతకై చేసినటువంటి అద్భుత ఆశ్చర్య కార్యాలకై మీ కొన్నాళ్ళు అయ్యా ప్రార్థనమైన దేవుడుగా మా చేత ఉన్నందుకైనా అద్భుతమైనవి కాదు ఆశ్చర్యకారుడైన దేవుడుగా ఉన్నందుకే నీ కొందరించుకుంటున్నాను తండ్రి అయ్యా మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ నీ వైపు చూస్తాము దేవిన సమయానికై నీ కొందరు ఆచరించుకుంటూ నీ పాదాలు పుట్టుకుంటూ నా రక్షకుడు నా ప్రభుత్వ క్రీస్తు వారు పరిశుభ్రమైన వేరు తండ్రి అమ్మ పరశు ద్రవేవా మీకు వదనాలు వేసయ్యా గృపగల తండ్రి ఇంత తెలుగు స్తోత్రాలను అయినా ఈ దిన మీరు మా తన మాట్లాడినది మీకు వదనాలు నేన ఇక రాబో మీరు అక్కడకు యుగ సమాప్తికి సంబంధించిన సూచనలను మీరు చూసి గ్రహించమన్నారు నైనా అవును ప్రభా ఖచ్చితంగా మీరు అక్కడ ఎంతో సమీపంగా ఉందని ఇప్పుడు గ్రహించగలుగుతున్నాం నైనా కాబట్టి ప్రభా మేము సిద్ధపడి మీ కొరకు జీవించి బిడ్డలుగా తయారు చేయండి అనే క్లెన్స్ పరిచయం బిడుదలగా తయారు చేయమని ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా తండ్రి యొక్క వైరస్ విజృంభిస్తుండగా అనేక మంది దానికి బానిసలు అవుతుండగా మీరే కనికరించండి క్షమించండి రక్షించుకోమని ప్రార్థిస్తున్నాం గవర్నమెంట్ అధిపతులతో మీరు మాట్లాడండి అధికారులతో మాట్లాడండి ఓ ప్రభు వారికి మంచి ఆలోచనలు దయచేయండి ఈ మంత్ నుంచి తన మళ్ళీ క్లాసెస్ కాలేజెస్ అన్ని తెలుస్తున్నారు ప్రభు స్కూల్స్ తెలుస్తున్నారు ఏ రీతిగా ఉండబోతుందో ఇవ్వ గ్రహించలేరు కానీ మీరే సాహిత్యం నడిపించమంటూ సాధిస్తున్నాం మీ రక్షణ ప్రణాళికలు అందరు కొనసాగు సహాయపడండి కుప్ప మెంబర్ కృప్ అనుగ్రహించి నడిపించండి అందరినీ మీరు పరచుకోమంటూ ముఖ్యంగా తండ్రి మీకు నీతి సైత్యాన్ని మేము ప్రకటిస్తాం మీరు పరుషాత్మానికి ఆ మీకులు రక్షణ పొందాలా స్వచ్ఛత ఉండాలా అద్భుతాలు చూడాలా కంగళ నిర్జీవింపజేయండి మీకు వచ్చే మీరే మహిమనుందని మన తండ్రి ఏం దేవుని ప్రేమ వేసుక్రీస్తు నుండి కృప సమాధానము మనందరికీ సకల పద్ధతి కలుగు